కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించేప్పుడు నా కొడుక్కి ఫలానాది అని ప్రార్థించకూడదు వాడు నా కొడుకు కాదయ్యా వాడు నీ కొడుకే నేను నీ కొడుకునే వాడు నీ కొడుకే అందరూ నీ సంతానమే వాడి క్షేమాన్ని చూసి మునగాడిని నేను కాదు నువ్వే కాబట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను వాడి క్షేమాన్ని చూడు నువ్వే చూడు నా క్షేమం కూడా నువ్వే చూడు అని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన యొక్క బలం చేత సంఘం తగ్గుతుంది సంఘం ఎప్పుడైతే తగ్గిందో భయం కూడా తొలగిపోతుంది కాబట్టి ప్రేయర్ అన్నది అలా ఉండాలి దట్ ఈస్ ది ప్రేయర్ బ్యూటిఫుల్ ప్రేయర్ అది గాస్తలో శ్రీరామకృష్ణలో ఉండే ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ మై ఫ్యామిలీ ఇట్ ఈస్ ఆల్ దేర్ ఆల్ యువర్ ఫ్యామిలీ you take care of them i surrender them unto you you know what is good for them you take care of what is good for them i am praying బైటికొచ్చి నేను ఇలా దేవునికి ప్రార్థన చేసారు ఇంకా నేను ఏం అరగొద్దనుకోరదు అది చీజీస్ తో ఉండాలి చేసి సర్వీస్ చేస్తూ ఉండాలి ప్రయర్ మాత్రం ఇలా ఉండాలి అలా చేసినట్లయితే సంగ దోషము పరిహరింపబడుతుంది కాబట్టి అసంగత గురించి నేను చెప్పినప్పుడు మీరు ప్రేమకి విరుద్ధంగా మాట్లాడుతున్నాను అనే పొరపాటు మాత్రం మీరు చేయవద్దు నిజానికి ఏ మేరకు మీరు అసంగతని సాధిస్తారో ఆ మేరకు మీకు ప్రేమ బాగా విస్తరిస్తుంది నిజానికి వాస్తవంలో మనం బంధంలో సంసార బంధంలో ఉన్నాం మన బంధము యొక్క స్వరూపం సంగమే అటాచ్మెంటే మన యొక్క ఈ సంఘము మన ధైర్యాన్ని నాశనం చేసొస్తుంది సో చూడండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే అంతరంగంలో ఒక పరిపక్వత ఉండాలి అంతఃకరణము పరిపక్వముగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అంతఃకరణము యొక్క పరిపక్వత అంటే ఏమిటో తెలుసునండి ఎప్పుడు పరిపక్వత అనగానేమి పన్ను ముగ్గినట్టుగా అంతఃకరణము పరిపక్వముట అనగానేమి అంటే ద రెడీనెస్ టు లెట్ గో ఎవరిథింగ్ అంటే ఈ ఈ సమస్యల పరిష్కారము భగవంతుడు చూస్తాడు ఈ సంపదల యొక్క బరువు బాధ్యతలు భగవంతుడే చూస్తాడు వాళ్ళ యొక్క గుణదోషములు భగవంతుడే చూస్తాడు సర్వమును భగవంతుడే చూస్తాడు ఐక్యవాత అని ఆ రకంగా మానసికంగా సంగమును త్యాగము చేయటం ఏదిగలదో అది ఏ అంతఃకరణము యొక్క పరిపక్వత అది మరి అది ఎంత తేలిగ్గా వస్తుందో మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అంటే గివప్ అంటే ఏమిటి గివప్ ఏది విడిచిపెట్టాలన్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకునాడు పరీక్ష రాస్తున్నాడు అనుకోండి ట్యూషన్ పెట్టారా పెట్టాము ఫీజు కట్టారా కట్టాము ఇంకా మీరు ఏదైనా పరీక్షా హాలకి దగ్గరికి తీసుకువెళ్ళి దింపడము ఇలాంటి సర్వీస్ చేశారా చేశాము నా యువప్ ద వరీ అబౌట్ హిస్ ఫ్యూచర్ దాంట్లో కష్టమేముందండి నువ్వు పరీక్ష ఫీజులు దేవుడు కడతాడు నేను చెప్తానా ట్యూషన్ పెట్టకు దేవుడే చూసుకుంటాడని నేను అన్నానా మళ్ళీ పరీక్షా హాల్కి తీసుకెళ్ళకు బస్సులో పొమ్మను అన్నానా అనలేదు మీరు ఆ పనులన్నీ చేయండి కానీ వాడు పరీక్ష పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనే విషయాన్ని కనీసం ఆ రొంత ఆ కొద్దీ భగవంతుడికి సరెండర్ చేసేయండి యుద్ధి వాక్ సో దట్ కైండ్ ఆఫ్ గివింగ్ అప్ ద రెడీనెస్ టు గివ్ అప్ లైక్ దాట్ ద రెడీనెస్ టు గివ్ అప్ లైక్ దాట్ అది అంతఃకరణము యొక్క పరిపక్వత అంటారు దాన్ని అసంగత అంటారు ఆ అసంగము ఉన్నప్పుడు మాత్రమే అసంగత ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆయుధుడు అవుతాడు తేన అసంగ శస్త్రేణ ఈ అసంగము అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా మీరు మలుచుకోవాలి అసంగము ఆయుధంగా మలుచుకోవాలి ఇప్పుడు సపోజ్ కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి ఎందుకంటే పాతికేళ్ల కొడుకు గురించి నేను మాట్లాడుతున్నాను పదేళ్ల పిల్లాడు గురించి చెప్పట్లేదు నేను పాఠం పదేళ్ల పిల్లాడు గురించి మీరు ఏది చేయాలో అది చేయాలి నేను పెరిగి పెద్దలైన పుత్రుల గురించి వాళ్ళ గురించి చెప్తున్నా వాడు పాతికేళ్ల కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడు తన కాలం తాను నిలబడు భార్యతో కలిసి కాపురం చేసుకుంటున్నాడు వాడు చెప్పిన మాట వినలేదనుకోండి సపోజ్ వెనకపోతే మీరు మనస్సుకి దుఃఖం కలుగుతుంది కదా అదే సంసారము సంసారం అంటే దుఃఖమే ఈ దుఃఖాన్ని పోగొట్టే ఆయుధమేమిటి అంటే అసంగం అసంగ శస్త్రేణ నేను ఆ శస్త్రాన్ని ఆయుధాన్ని బాగా బలం చేసుకుంటా ఏమిటి ఆయుధము నా కొడుకు అనేది మిథ్య నా చెప్పిన మాట వాడు వినాలి ఎందుకని నా కొడుకు నిథ్య నా కొడుకు అడిగేవాడు ఎవ్వడు లేడు నేను అందరినీ ప్రేమిస్తాను ఇప్పుడు వాడు చెప్పిన మాట వినకపోతే నష్టం ఉందా లేదు చెప్పిన మాట వినకపోవడం ద్వారా వాడు మనకి ఉపకారమే చేస్తున్నాడు వాడు ఏమైనా మెసేజ్ ఇచ్చాడు నాన్నగారు మీ పని మీరు చూసుకోండి మీరు భగవద్గీత చదువుకోండి తపస్సు చేసుకోండి నా గురించి పట్టించుకోకుండానే కదా వాడు చెప్తున్నాడు అబ్బా ఎంత పుణ్యంగా పోతున్నా అని ఆశీర్వదించి అరే నీకు ఎప్పుడైనా నా అవసరం ఉంటే ఐఎమ్ ఆల్వేజ్ రెడీ టు హెల్ప్ యూ అని ఒక మెసేజ్ ఇచ్చేసి యూస్ మాత్రం దట్ ఈస్ కాల్డ్ దట్ అది ఆయుధం ఆయుధం ఆయుధం అంటే ఏదో కత్తి కటారు కాదు ఇది ఆయుధం ఈ ఆయుధాన్ని మీరు చేతబట్టేదనుకోండి అంటే ఏమిటి అసంగత అనే అది ప్రేమగా అనుభవానికి వస్తుంది అది శస్త్రము ఆయుధం అని ఎందుకన్నాడంటే నిజంగా కట్టో కటారో పట్టుకుని ఉన్నాడని కాదు ఆ సంసార దుఃఖాన్ని పటాపంచలు చేసేటువంటి గొప్ప శక్తి ఈ అసంగతికి కలదు అందుకోసం దాన్ని ఆయుధము అని రూపకము చేశారు రూపకము ఇవన్నీ రూపకములే కాబట్టి దేవుడు చేతుల్లో అలాగా డ్రెస్అప్ రెడీగా అలా పట్టు కూర్చుంటాడు అనుకుంటున్నారు ఆయుధాన్ని అలా పట్టుకూర్చుంటే ఎవడు బొద్ధుడు ఎవడు ఫ్రీ దేవుడు బుద్ధుడు అవుతాడు ఇప్పుడు వాడు ఎవడో ఉన్నాడు వాడు ఏం విషయాలో తెలిసినా ఫోన్ చేసి ఈవేళ రాత్రి మీ ఇంట్లో కన్నం వేస్తాం జాగ్రత్త అని చెప్పేసి వాడు వెళ్ళి హాయిగా కడుపును ఫోన్ చేసి కొడుకున్నాండి వీళ్ళు ఇక్కడ తెల్లవారులు కళ్ళలో గుర్తులు వేసుకుంటే తెలివిగా ఉండి కాపలా కాసుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు బుద్ధుడు ఎవరంటారు అలాగే దేవుడు ఓ చక్రాన్ని ఓ కత్తిని ఇలా పట్టేసుకుంది రెడీగా డ్రెస్ అప్ అయి ఉన్నాడనుకోండి ఆ రాక్షసుడు వాడు హాయిగా వాడు వాడు భోగాలు వాడు అనుభవిస్తున్నాడు ఇక్కడ ఈ డ్రెస్ అప్ అయి ఉన్నాడు అనుకోండి అది బంధం ఎవరికి దేవుడికి బంధం అలా కాదు ఇంకే అలాగే ఉపాసన కోసం అలా చెప్తారు అలా చక్రం అలా పట్టుకుని ఉంటాడని కాదు చక్రం అంటే కాలచక్రము దేవుడు అందరూ దుష్టుల్ని శిక్షించడానికి ఏమిటి వాడతాడు కాలచక్రాన్ని వాడతాడు కాలచక్రం వేసి కొడతాడు కొడితే వాడు శిక్షింపబడతాడు కాలచక్రం వేసి కొడతాడు మీకు దృష్టాంతాలు కనపడతాయి కాలచక్రంతో వేసి కొట్టింది దెబ్బలు జైళ్ళలో మగ్గుతున్నారు తిహార్ జైల్లో ఉన్నారు వీళ్ళందరూ రెండు వేల పదకొండులో ఉన్నత స్థానాల్లో కూర్చొని భోగాలను అనుభవించిన వాళ్ళు ఇప్పుడు తిహారు జైల్లో వాడు పెట్టిన ఇడ్లీలోవి తింటూ అవక్షేపం చేస్తున్నారు అంటే భగవంతుడు వాళ్ళని ఏం చేశాడు కాలచక్రం వేసి కొట్టాడు కాలచక్రంతో కొడతాడు ఈ కాలచక్రం అమెరికాలో కొంత వేగంగా తిరుగుతుంది ఇండియాలో స్లోగా తిరుగుతుంది అది కాలచక్రం ఇప్పుడు కసబ్బనే రాక్షసుడు తుపాకె పెట్టుకుని మనం చాలామందిని దంపాడు కదా వాడే కదా రాక్షసుడు వాడిని విష్ణు ఎలా కొట్టాడు దెబ్బ కాలచక్రంతో కొట్టాడు అవునండి అమెరికాలో అటువంటి వాడిని కాలచక్రంతో తొందరగా కొడతారు మన వాళ్ళు కొంచెం స్లోగా కొడతారు అది కాలచక్రం అదే ఆయుధం అంతేగాని ఒక చక్రం అటు పెట్టుకునే దేం సినిమా అనుకుంటున్నారా ఏమి కాబట్టి ఇక్కడ శస్త్రం అనే మాటని మీరు మిస్ ఇంటర్ప్రేట్ చేయకుండగా ఉండడం కోసం నేను ఇన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ప్రతి దేవతకి ఆయుధాలు పెట్టి కూర్చున్నారు అన్ని ఎందుకు పనికిరాని ఆయుధాలే ఉపయోగకరమైన ఆయుధం ఒక్కట్లేదు వాటిల్లా గద గద పెట్టి ఏం కొడతారండి చేతులు నిపుతున్నారు కొడతారు అక్కడ గదకి భాగవతంలో ఏకాదశ స్తంభంలో ఇరవై అధ్యాయంలో ఇచ్చారు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది గద అంటే ఆయన మెడలో కౌస్తుభ మాణిక్యం ధరిస్తాడంటే అర్థం ఏటో తెలిసినా దేవుడు సపోజ్ ఒక జమ్ స్టోన్ కొనుక్కుని మెడలో వేసుకున్నాడంటే ఆయన సంసార అంటారా విముక్తుడు సంసారవుతాడు ఎందుకంటే మెడలో జమ్ స్టోన్ వేసుకుని అందరూ చూసి బాగుంటుంది నాకు అనుకున్నవాడు సంసార అంటారండి వాడిని వాణ్ణి దేవుడు అన్నరు కౌస్తుభ మాణిక్యానికి ఏమిటో తెలిసినా ఆత్మజ్యోతి ఏం చెప్పారు భాగవతంలో ఆత్మానే వెలుగు ఏదైతే కలదో హృదయస్థానంలో ఆ వెలుగు ఆత్మానే వెలుగు దానికే కౌస్తుభ మాణిక్యము పేరు పెట్టారు అలాగే ఇక్కడ ఏదో కట్టి పట్టుకుని భాగవ భగవద్గీతలో అసంగ శస్త్రేణ అలా రెడీ అయిన కట్టి ఏదో పట్టుకుని ఉంటారనుకున్నారు అసంగత అనేదే శస్త్రము ఆయుధము సో ఉదాహరణకి ఒకడు వచ్చాడు నా దగ్గరికి వచ్చి నన్ను చెడబడ తిట్టాడు నేను అన్నాను కూర్చోండి అవన్నీ ఎంతసేపు నిలబెడతారు కూర్చోండి మంచి నీళ్ళు తగ్గుతారా ఏ ఆయనకు ఒకప్పుడు కాఫీ ఇవ్వయా కాఫీ తాగాయి మీకు నేను చేయగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటే ఏమీ సేవ లేదు ఓకే మంచిది అని నా పని నేను అంటే అప్పుడు ఆయన అంటాడు నుంచి నేను తిగుతున్నా నీకేమీ ఫీలింగ్ ఏమీ లేదా అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఆయుధం వాడి చేతిలో ఉందా నా చేతిలో ఉందా నా చేతిలో వాడి చేతిలో ఉన్న ఆయుధం ఏమిటి తిట్లు ఆయుధం ఏమైంది మొక్కబోయింది అది అది ఎందుకు పనికిరాని అయిపోయింది నా చేతిలో ఉన్న ఆయుషం ఏమిటి అసంగం ఈ ఆయుషం యొక్క దెబ్బకి వాడు కళ్ళు తిరిగి ఎలా ఇన్ని తిట్లు తిట్టినా నీకు అసలు ఏమీ అవ్వటం అని అడుగుతాడు అంటే అసంగం అనే శస్త్రము యొక్క దెబ్బ వాడికి తగిలిందనమాట తిట్లు అనే ఆయుషం యొక్క దెబ్బ నాకు తగలలేదు కానీ నా అసంగం అనే యొక్క దెబ్బ వాడికి తగిలింది ఏమయ్య మీ తిట్లు తిట్టినా అలా నవ్వుతున్నావు సిగ్గు లేదా అన్నాడు అనుకోండి చూడయా సిగ్గుపడాల్సింది ఎవడు తిట్లు తిట్టివాడు సిగ్గుపడాలా లేకపోతే తిట్లు తిని సహించేవాడు సిగ్గుపడాలా ఆలోచించు అని చెప్పారనుకోండి అప్పుడు ఏమైపోయింది మీ అసంఘ శాస్త్రం యొక్క పదునికి వాడు డంగ్ అయిపోతాడు అలా అనివారు పూర్వం పూర్వం అలా అనివారు ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడుందో లేదో నేను ఎరగను తెలుగులో అలా అనేవారు మా చిన్నప్పుడు అలా అనేవారు సో అది ఆయుధం అంటే నిజంగా ఆయుధం ఉందనుకున్నారు అలాగే దేవుడికి కూడా నిజంగా ఆయుధాలు ఏముండవు కాల పాశము అనే ఆయుధం పాశము ఎవరికి యమధర్మరాజు కాశం ఆయుధం ఏమిటి పాశము పాశము అంటే ఏమిటి త్రాడు ఏమిటి ఆ త్రాడు కాల పాశము కాలము అనే త్రాడు కాలము పొడుగుగా ఉంటుంది చూడండి ఆ త్రాడు వేసి లాగుతాడు తీసుకుపోతాడు అది కాల పాశం అంతేగాని సినిమాలోలాగా ఒక దున్న ఎక్కువస్తాడు ఒక కాల దొన్న ఎక్కువ వస్తాడంటే మృత్యువు తమో గుణము అని అర్థం పాశం పట్టుకొస్తాడంటే తాడుతోటి పట్టుకెళ్తాడు ఆ తాడు అసలు తాడు కాదుగా తాడు అంటే కాల చక్రం అంటే కాలచక్రము అసంగమే శస్త్రము అసంగ శస్త్రేణ ఈ శస్త్రము కొంచెం దృఢంగా ఉండాలి అంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉందనుకోండి వైరాగ్యం వైరాగ్యం అంటాడు మళ్ళీ సెంటిమెంట్ కళములు నీళ్లు చూడగానే వీడి నీళ్లు దాటిపోతాడు అలా ఉండకూడదు సెంటిమెంట్ ఎక్కువ ఉండకూడదు ఎదలవాడు సెంటిమెంట్ పెట్టి ప్రయత్నం చేస్తాడు మనం ఆ సెంటిమెంట్కి లొంగిపోకూడదు అది ఆ శస్త్రము అసంగత శస్త్రం బలంగా ఉండాలి దానికి బలం ఎలా వస్తుందో తెలుసునా పరమాత్మాభిముఖ్య నిశ్చయ దృఢీకృతేన ఈ అసంగం అనే ఆయుధము గట్టిగా ఉండాలి అంటే కత్తికి పిడి గట్టిగా ఉండాలి కత్తి కొట్టుకున్నారనుకోండి దానికి పిడి గట్టిగా ఉండాలి పిడి లూజ్గా ఉందనుకోండి కత్తి కొడతామని ఇలా తీసేప్పటికి వెనకాల పడుతుంది వెళ్ళి పిడి చేతిలో ఉంటుంది కత్తి వెనకాల పడుతుంది ఎద్రవాడు నవ్వుతూ ఉంటాడు పిడి గట్టిగా ఉండాలి ఏమిటి అసంగమనే శస్త్రానికి గట్టి ఏమిటంటే దాన్ని దృఢం చేయబడ్డారు ఎలాగా చూడు నువ్వు నిశ్చయం చేసుకో ఏమిటా నిశ్చయం అంటే నీ ఫోకస్ ఆభిముఖ్యము అంటే ఫోకస్ ఆభిముఖ్యము అంటే ఫోకస్ నీ ఫోకస్ ఎక్కడుండాలో తెలిసినా ఈశ్వరుడు వైపు ఉండాలి నీ ఫోకస్ సంసారం వైపు ఉండకూడదు ఈశ్వరుడి వైపు ఉండాలి ఫోకస్ ఇప్పుడు పుత్రుడు ఉత్తరం రాయలేదనుకోండి ఇచ్చే బ్లెస్సింగ్ ఎందుకని మనల్ని సంసారం వైపు లాగేటువంటి ఈ సెంటిమెంట్ పక్కన పెట్టి మనం ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవాలనే ఒక మెసేజ్ దాంట్లో ఉన్నది అలాగా ధనము మనకి తక్కువగా ఉందనుకోండి ఈశ్వరుడంత కరుణామయుడు ధనం ఎక్కువ ఉన్నట్లయితే ఆ భోగాల్లో పడిపోయి అహంకారం వచ్చేసి మనం చెడిపోతామనే అభిప్రాయంతో మనకి భగవంతుడు తక్కువ ధనం ఇచ్చినాడు ఎంత బాగుందో ఇది ఈ ధనానంతని మూట కట్టి భద్రం చేసి దాన్ని ఖర్చు ఎలా చేయాలనేటువంటి బెంగ ఏమీ లేకుండగా ఫ్రీడమొచ్చేస్తుంది నేను ఈశ్వరుని వైపు ధనం వైపు నుంచి చూపుని ఈశ్వరుని వైపు మళ్ళించి ఉంటాను అనేప్పటికీ అసంగమైపోయింది ఆయుధం గట్టిపడింది మెత్త పుత్రుడు పుత్రికలు వాళ్ళ జీవితాలని వాళ్ళు గడుపుతూ ఉంటారు వాళ్ళ ప్రారంభాన్ని వాళ్ళు తెచ్చుకుని వస్తారు ఆ ప్రారంభాన్ని అనుభవించడం కోసం వస్తారు ఈ లోకంలోకి మనం నా నా వీడు కంగారు కాబట్టి వాడు రాడు వాడి ప్రారంభాన్ని వాడు తెచ్చుకుని వస్తాడు వచ్చి ఆ ప్రారంభాన్ని అనుభవించి పోతాడు మనము అంటే ఈ సృష్టి సృష్టి ఆది నుంచి అలాగే ఉంది ఎవడు అట్టిబెట్టుకున్నది లేదు పట్టుకెళ్ళింది లేదు ఏమి లేదు కాబట్టి సో మనకి ఈశ్వరుని యొక్క భక్తియే యథార్థమైన సంపద కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఎదురు దెబ్బ తగిలిన ప్రతి సందర్భంలోనూ ఈ ఎదురుదెబ్బ యొక్క అభిప్రాయం ఏమంటే మనం సంగం పెట్టుకోబట్టే మనకి దెబ్బ తగిలినది అసంగముగా స్వీకరించి ఆ మెసేజ్ని తీసుకుని మనం ఈశ్వరుని వైపు భక్తిని చేయవలేము భక్తిని చేయవలనంటే అక్కడి నుంచి హార్మోని పెట్టుకుని భోజనం చేసుకోవచ్చోమని మీరు అలా కాదు ఇది భగవద్గీత పాఠమే భక్తి అంటే సంసారమునందు విరక్తియే భక్తి అదే భక్తి స్వస్వరూపానుసంధానం భక్తిని వ్యభిధీయతే సో సినిమా తెర మీద ఉన్న వాటి మీద వ్యాఖ్యానం చేయడం మానేసి ఆ సినిమాను చూసేటువంటి ద్రష్ట యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే దాని పేరే భక్తి మన స్వరూపాన్ని అనుసంధానం చేయటం అనుసంధానం ఉంటే భావన చేయటం అంటే శాస్త్రము యొక్క శ్రవణమన విధిధ్యాసనములే అనుసంధానము అనబుడును అది భక్తి స్వస్వ అదే స్వస్వరూపానుసంధానం అటువంటి భక్తి అని అభిప్రాయం లేకపోతే మీరు భేద బుద్ధితో ఉన్నప్పుడు కూడా చరణాగతి అనే భక్తిని చేయగలను అది భక్తి అంటే ఎలాగా నా భవిష్యత్తుని ఈశ్వరుడు టేక్ కేర్ చేస్తాడు అందరి భవిష్యత్తుని ఈశ్వరుడే టేక్ కేర్ చేస్తాడు కాబట్టి భవిష్యత్తు గురించి వెండని విడిచిపెట్టుట భక్తి అయితే దట్ ఈజ్ దివోషన్ నేను ఈశ్వరుడు ఏదిస్తే సుఖమిచ్చినా దుఃఖమునిచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తాను నాకంటూ ఎజెండా ఏమీ లేదు ఈశ్వరుని ఆరాధించటమే తప్ప ఎజెండా ఏమీ లేదు అది భక్తి శరణాగతి చేస్తే భక్తి అది ప్రేమ ఆ భక్తి మనం కలిగి ఈశ్వరుని వైపు అభిముఖంగా ఉంటూ సంసారము వైపు పెడము పెట్టుటయే ఆ అసంగత అనే శస్త్రమునకు బలమును ఇచ్చుట దృఢీకృతేనా ఇంకా ఏం చేయాలి పునఃపున వివేకాభ్యాస్మనిషితేన దానికి పదును పెట్టమన్నారు పిడి గట్టిగా ఉండడమే కాదు పదును కూడా ఉండాలి కత్తి బ్లంట్గా ఉండకూడదు తెలుగులో సాధన తొకటి ఉంది ఈ కత్తి ఎందుకు పనికి వస్తుందిగా మూగివాడి ముక్కు కొయ్యడానికి కూడా ఇది పనికిరాదు అని అనివారి పూర్వం వాళ్ళు అది ఒక తెలుగు ఎక్స్ప్రెషను ఈ కత్తితోటి ముక్కు కోద్దా మూగివాడు వాడు పైకి గట్టిగా ఏమి అనను కూడా వాడు ప్రొటెక్ట్ కూడా చేసుకోలేడు అటువంటి మూగివాడిని ఒకరిని పట్టుకుని వాడు ముక్కు కోద్దామంటే తెగదు ఈ కత్తి అలా ఉండకూడదు కత్తి కత్తి ఎలా ఉండాలి స్థానాస్తానా తెగాలి దానికి పదును పెట్టాలి నిశితేన పదును దేని మీద పెట్టాలి రాతి మీద పదును పెట్టాలి అశ్మ రాయి ఉంటుంది ఆ రాతి మీద పదును పెట్టాలి ఆ రాయి ఏమిటో తెలుసినా వివేకాభ్యాసమే ఆ రాయి వివేకము ఈ దేహము నేను కాదు ఈ మన ఈ దేహమునకు నేను సాక్షిని ఈ దేహము నేను కాదు ఈ మనస్సు నేను కాదు ఈ దేహమును ఈ మనస్సును తెలుసుకుంటూ ఉండి వాడినే తప్ప నేను ఈ దేహము నేను కాదు ఈ మనస్సు నేను కాదు అని వివేకము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మీరు చూశారు కదా వివేకము అదియే ఈ అసంగము కత్తికి పదును పెట్టే రాయి ఈ వివేకాభ్యాసం ఎప్పుడు చేయాలి మళ్ళా మళ్ళా మళ్ళా చేస్తూ పునః పునః చేస్తూ మీకు మీ డయబిటీస్ అనేది మీ దరిదాపులకు రాకుండా మీరు డయాబిటీస్ ముత్తమైన జీవితాన్ని గడపాలి అంటే ఏం చేయాలో తెలిసిన పుష్టికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఎప్పుడు పునఃపున బ్రేక్ఫాస్ట్ లంచ్ అండెడ్డి అన్నారు లంచ్లో జాగ్రత్త పడ్డాం కదా డిన్నర్ ఎలా ఉన్నా పర్వాలేదు నో డిన్నర్ దగ్గరకు వచ్చేప్పటికీ ఆహారం మితంగా ఉండాలి పుష్టికరమైన ఆహారం ఉండాలి హెల్త్ జడగొట్టే ఆహారం ఉండడానికి వీల్లేదు రాత్రి లైట్గా భోజనం చేయాలి లైట్గా తేలికగా అరిగేటువంటి పదార్థాన్ని తినాలి మితంగా తినాలి రాత్రి తొమ్మిదిన్నరకి పదింటికి భోజనాలు చేయడం కాదు బిర్యానీలని అవని అవి చాలా అనారోగ్యకరమైనటువంటి ఆహారం అలాంటి ఆహారం తినలేకూడదు రాత్రి ఎల్లు చేయప్పటికీ భోజనం పూర్తి చేసేయాలి సాయంకాలం ఐదు గంటలకి దోశను కాఫీ తాగి తొమ్మిదిన్నరకి డిన్నర్ మొదలుపెట్టి బిర్యానీ తిని పడుకున్నారనుకోండి అలాంటి పని మీరు నాలుగు రోజులు చేస్తే అన్ని రోగాలు అక్కడి వస్తాయి ఆయిలీ ఫుడ్ తినకూడదు యూరప్లో ఫుడ్ యొక్క బేసిస్ స్టీమ్ ఉంటుంది ఇండియాలో ఫుడ్ యొక్క బేసిస్ రోస్టింగ్ అండ్ ఆయిల్ ఉంటుంది వాట్ ఏర్ మిస్ఫార్చూన్ దీనికి మళ్ళీ దీనికి ఒక సపోర్ట్ మా తాతలను తినేవారు మీ తాతల దృష్టాంతం చెప్పద్దు డోంట్ టెల్ ది సచ్ స్టోరీ చెప్పకూడదు మా తాతలు విరక్తంగా ఉండేవారని చెప్పాలి మా తాతలేమో భగవద్గీత చదువుకునేవారండి చాలా వైరాగ్యంగా ఉండేవారు పిల్లల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఎప్పుడూ వెంగ పెట్టుకునే ఎరగరు ఎక్కువ సంతానం ఉండి కూడా అసంగంగా బతికేసేవారు ఈశ్వరుని శరణాగతి చేసి ఉండేవారు చాలా సింపుల్ జీవితాన్ని గడిపేవారు రెండు చొక్కాలతో మొత్తం జీవితం అంతా గడిపేశాడు మా తాత అలా చెప్పాలి అంతే తప్ప మా తాత గారు ఇంత నెయ్యి వేసుకునేవారు దినశండలకు తింటూ ఉండేవారు అదే అని తప్పుడు దృష్టార్థ ఇది కాబట్టి పునః పునః ఎగ్గైనండి ఎగ్గైనండి ఎగ్గేయనండి ఎగ్గేయండి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది డిఫికల్ట్ మో ఏది డిఫికల్టో తెలుసిన రాంగ్ ఫుడ్ తినడము డిఫికల్ట్ అవుతుంది రాంగ్ ఫుడ్ ఇంత వడ్డిస్తే అది కూర్చుని వాళ్ళు వేశారు మొహమాటానికి వాళ్ళు వేశారు మొహమాటానికి నేను తిన్నాను తినాలి అని రాంగ్ ఫుడ్ తిన్నాడంటే వాడు ఆ రోజంతా దుఃఖపడతాడు లైట్ ఫుడ్ రైట్ ఫుడ్ తింటే అంతా సుఖమే కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు సరైన ఆహారం తీసుకోవాలండి పునఃపున అలాగే స్పిరిచువల్ హెల్త్ అసంగత అన్నది స్పిరిచువల్ హెల్త్ అది మీ స్పిరిట్ హెల్దీగా ఉండాలి మీ మనస్సు కూడా హెల్దీగా ఉండాలి సైకలాజికల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ మీకు ఉండాలంటే రోజు ప్రతి దినము మీరు నేను దేహము కాను నేను మనస్సు కాను దేహము ఇంద్రియములు మనస్సు క్షేత్రము నేను వాటికి సాక్షిని అనేటువంటి ఈ వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి మన వాళ్ళు ఏం అభ్యాసం చేస్తున్నారో చెప్పమంటారా చాలా ఆశ్చర్యం అంటే సంసారులు లౌకికులు లౌకికులు అంటే అర్థం ఏంటో తెలిసిన అజ్ఞానులు అని అర్థం మనకేం చిన్న చూపుతో అన్నమాట కాదు దాని అర్థం అలా ఉంది కాబట్టి చెప్పాను నేను వాళ్ళు అజ్ఞానులు లౌకికులు ఎలా ఉంటారో చెప్పంటారా వాళ్ళు ఈవేళ నా పుట్టినరోజు అంటాడు అరవై ఏళ్ళు వెళ్ళి పుట్టినరోజు ఏమిటయా ఏదో చిన్నపిల్లలు ఈ కేజీ వన్ కేజీ టూ పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు బర్త్డే బర్త్డే అంటే ఏదో పిల్లలే కానీ కానీ వీ అండర్స్టాండ్ అంతేగాని అరవై ఏళ్ళ వాడికి పుట్టినరోజు ఏమిటి హీఈ్ రెడీ టు గిట్టడానికి సిద్ధంగా ఉన్నవాడికి పుట్టినరోజు ఏమిటండి ఏదో తోటతో శరం కన్నా చేయే అయిపోయింది ఆ సరే పుట్టినరోజు చేసుకున్నాడు మళ్ళీ వారం అయ్యేప్పటికి భార్య పుట్టినరోజు మరి తను పుట్టినరోజు చేస్తే మరి భార్య కూడా పుట్టినరోజు చేయాలి కదా భార్య పుట్టినరోజు ఇంకో వారం అయ్యేప్పటికి కొడుకు పుట్టింది కొడుకు వాషింగ్టన్లో ఉంటే వీడికి పుట్టినరోజు కూడా వీళ్ళకి ఎందుకు చెప్పండి అరే భగవద్గీత చదువుకోరా అంటే వాషింగ్టన్లో ఉన్నవాడు పుట్టినరోజు మనకెందుకు అండి కొడుకు పుట్టినరోజు ఆ తర్వాత ఏమో ఢిల్లీలో ఉన్న అమ్మాయి పుట్టినరోజు వాడు వాడు ఎక్కడో మన కూడా ఉన్నాడు వాడు వాళ్ళ ఇంత ఉంటాడు వాడికి పుట్టినరోజు వీళ్ళకి ఈ లోపల ముప్పై రెండవ మ్యారేజ్ డే మ్యారేజ్ డే అంటే దా మ్యారేజ్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు పుత్రయణి మ్యారేజ్ డే ఈ లోపల ఇంకొక డే ఇవన్నీ దేనిని బలం చేస్తున్నాయండి దేన్ని బలం చేస్తున్నాయి ఇవన్నీ నేను దేహము నేను మనస్సు నేను పుట్టాను నేను చచ్చిపోతాను అనే బలం చేస్తున్నాయా దీన్ని దీన్ని ఏమంటారు అవివేకాన్ని అంత బలంగా మీరు అభ్యాసం చేసి పెడితే ఈ అసంగత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంసారం అనే సంఘము అది ఊబిలాగా పట్టేస్తుంది జిడ్డు పట్టినట్టుగా పట్టేస్తుంది మొదలు కూడా ఉండదు అలా ఉండకూడదు సన్యాసులు అంత కూటలేదు వాళ్ళు అలాగే ఉన్నారు ఈవేళ మా నా పుట్టినరోజు పుట్టినరోజుగా వాళ్ళేదో పేరు పెడతారు జయంతి అంటారు పుట్టినరోజు నాన్న ఈవళ నా జయంతి రేపు మా గురువు గారి జయంతి మళ్ళీ వారం మా పరమ గురువు గారి జయంతి ఆ పైవారం పరమేశ్వరు గురువు గారి జయంతి ఈ లోపల శంకరాచార్యుల జయంతి వీడు బతుకంతా జయంతులతోటే సరిపడింది మళ్ళీ ఇంతట్లోకి సన్యాస జయంతి అంటే సన్యాసం పుచ్చుకున్న రోజు ఏమంటే సన్యాసం పుచ్చుకున్న రోజు గుర్తుంటే పుట్టినరోజు ఎలా గుర్తుంది అసలు సన్యాసం అంటే ఏమిటి ఆ పర్సనాలిటీని విధులు పెట్టేసి కొత్త పర్సనాలిటీని తీసుకున్నట్టు కదా అర్థం కాబట్టి సన్యాస జయంతి గుర్తుంటే ఇంకా పుట్టినరోజు గుర్తుండడానికి వీరు లేదు పుట్టినరోజు గుర్తుంటే నువ్వు ఏమి సన్యాసించినట్టు దేనిని సన్యాసించినట్టు నేను తొత్తర మూడులో రెండు పుట్టాను అంటే మీరు ఏమి సన్యాసం తీసుకున్నట్టు తొత్తర మూడుని విధులు పెట్టలేదు దేశాన్ని వదలలేదు కాలాన్ని వదలలేదు దేన్ని సన్యసించినట్టు అట్లీస్ట్ నేను ఫలానా తారీఖు నాడు సన్యాసం చేసి ఇచ్చాను సన్యసించాను కాబట్టి నాకు ఆ తారీఖు పవిత్రమయ్యేది ఏదో ఏడ్చేయడం అనుకోవచ్చు ఇవి కానీ అకామడేటివ్ టు సమక్ష ఇవన్నీ క్యాలెండర్ మీద ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ ఉన్నాయి ఈ జయంతిలే ఓ ఇరవై ఉన్నాయి వన్ ఏ వాట్ ఈజ్ ఆల్ దాట్ అదే వివేకాన్ని వివేకమనే వివేకమును అభ్యసించుట అనే రాతి మీద ఆ అసంగత అనే కత్తికి పదును పెట్టడాంటే ఇలా ఎందుకు చెప్పారంటే ఎప్పటికీ గృహస్థుల్ని ఆడిపోసుకోవడం కంటే అప్పుడప్పుడు సన్యాసులు కూడా చెప్తే పాయింట్ అర్థం అవుతుందని చెప్పాలి వీఆర్ నాట్ అగ్నెస్ట్ ది గృహస్థ వీఆర్ నాట్ పర్టికులర్లీ ఫేవరింగ్ ఎనీబాడీ ది పాయింట్ ఈజ్ అసంగత అసంగత ఎలా పదునెక్కుతుంది అంటే వివేకాభ్యాసం చేత పదునెక్కుతుంది మీకు రహస్యం చెప్పంటారా నేను నాది అనే రెండు మాటలను మీరు విధిలిపెట్టగలుగుతారా ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా నేను నాది అనే రెండు మాటలను విధులు పెట్టాలి ఇంప్రాక్టికల్గా ఉండకూడదు ఇంప్రాక్టికల్గా ఇప్పుడు డాక్టర్ ఆఫీస్కి వెళ్ళి బయట బెంచ్ మీద కూర్చున్నారనుకోండి మీ పేరు పిలిచిన వెంటనే అదిగోనండి నేనేనండి అని వెళ్ళాలి అంతేగాని అక్కడ నేను అనే మాట లేదు అని అనుకోవడం ప్రాక్టికల్గా నేను నాది నిందు నాది అనేది విధులు పెట్టేయాలి తర్వాత నేను అనేది విధులు పెట్టేయాలి నాది అని విధులు పెడితే అది వైరాగ్యం నేను అనేది విధులు పెడితే అది వివేకము కాబట్టి ఆ విధంగా పదును పెట్టవలను పునఃపున వివేక అభ్యాస వివేకమును అభ్యసించుటానే అష్మ రాతిపై నిషితేన పదును పెట్టబడిన అసంగమనే శస్త్రము అటువంటి శస్త్రముతో అసంగతను అభ్యసించే ఉపాయాలని వన్ టూ త్రీ ఫోర్ అలాగా మనం లిస్ట్ కింద చెప్పుకోవచ్చు ఇంతవరకు చేసిన చర్చని బట్టి మొదటి అభ్యాసం మొదటి పాయింట్ ఏమిటంటే శుభేచ్చను విడిచిపెట్టుతా అదే అసంగత శుభేచ్చను విడిచిపెట్టాలి అంటే అలాగా భోజనం వడ్డించారనుకోండి ఇప్పుడు నేను భోగానికి అవకాశము అనే ఇచ్చని వదిలిపెట్టాలి భోజనం వదిలిపెట్టేమని కాదు భోజనం వదిలిపెట్టేయమని అభిప్రాయం కాదు భోజనం వదిలిపెడితే నక నకలాడిపోయి నీరసపడిపోతాడు ధాతు వైషమ్యం వచ్చి ఉన్న ఆరోగ్యం కూడా చెడి ముందు ఈ శాస్త్రాభ్యాసం అంతా కుంటూ పడుతుంది భోజనం మానేసి ఉపవాసాల పేరుతో అలా నక నకలాడుతూ ఉండకూడదు మన పూర్వం వాళ్ళు తెలియక ప్రతిదీ ఉపవాసమే ఏకాదశి ఉపవాసం సోమవారనాడు శివుడికి ఉపవాసం గురువారి నాడు బాబాకు ఉపవాసం శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఏమండి ఇదంతా కూడా అలా ఉండకూడదు అలా ఉపవాసాలు చేయకూడదు పెద్ద వయసు అలా ఉపవాసాలు చేయకూడదు ఏకాదశి నాడేమో కడుపు కట్టేసి కూర్చోవడం నోరు కుట్టేసి కూర్చోవడం ద్వాదశనాడు మొత్తం అందరం భోజనం చేయడం అలా చేయకూడదు అలా చేస్తే డైబెటీస్ వస్తుంది డయాబెటీస్ రాకూడదు ఉండాలంటే ఏం చేయాలి ఏకాదశి నాడు మూడు సార్లు మితంగా భుజించాలి పెద్ద వయసులో డయాబెటీస్ రాకూడదంటే అలా చేయాలి డాక్టర్ని అడగాలి అయితే న్యూట్రిషనిస్ట్ని సలహా చేయాలి అంతే తప్ప ఇలా ఈ వారం అది ఆ వారం అది అంటో భోజనాలు మానేసి తీరు తాగేసి పైచం పెంచుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ అలా ఉండకూడదు ఏదో చెప్పాను సో భోజనం వడ్డించినప్పుడు దేహధారణ కోసం భోజనం తప్ప సుఖానుభవం భోగానుభవం కోసం భోజనము కాదు అని సో సుఖేచ్ఛను వదిలిపెట్టాలి అలాగే పుత్రుడు ఉన్నాడు అనుకోండి భగవంతుడు వీడిని వీటిని నా ద్వారా వీడిని లోకంలో పట్టుకొచ్చాడు కాబట్టి వీడికి సేవ చేయడం నా కర్తవ్యంలో పడింది అని వాడికి సేవ చేయటం వాడి వల్ల నాకు సుఖము కావాలి అని ఇచ్చ పెట్టేరే సంసారంలో పడిపోయారు వాడు పెద్ద మనస్సు సేవ చేస్తే తప్పు కాదు వాడి తరఫు వాడు సేవ చేశారనుకోండి పోల్లే పెద్దలంటే ఆ మాత్రం మర్యాద ఉన్నది తండ్రి ఎందు వాడికి ప్రేమ ఉన్నది వాడు పైకి అని ఆశీర్వదిస్తాం సంతోషిస్తాం అంతేగాని మన తరఫు నుంచి వీడు నాకు ఈ సర్వీసు చెయ్యాలి అని మీరు కోరుకుంటే మీరు ప్రభుల్లో పడ్డారు ధనము దేనికి కర్తవ్య నిర్వహణ కొరకు ధనము ఉన్నది తప్ప సుఖేచ్ఛ ఉండరాదు అలాగే ఏదైనా ఏ అంశంలోనూ సుఖేచ్చ ఉండకూడదు ఇప్పుడు హై స్కూల్లోనూ కాలేజీలోనూ టీచర్గా పనిచేస్తూ పాఠాలు చెప్తున్నాడు అనుకోండి ఈ పాఠాలు చెప్తే వాళ్ళకి ఎంత మోటేస్తారో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పకూడదు వీళ్ళకి పాఠం చెప్పడం నా కర్తవ్యము అని చెప్పాలి ఎక్కడ శుభేచ్ఛ ఉండకూడదు అప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీరు సుఖేచ్చని విడిచిపెట్టేస్తే మీకు జీవితంలో దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా ఉండిపోతారు సుఖదుఖముల ద్వంద్వమునకు అతీతముగా ఆనంద స్వరూపులుగా మీరు మిగిలిపోతారు కాబట్టి సుఖేచ్ఛ ఉంటే సుఖం వస్తుందన్నది తెలివి తక్కువ అది తెలివి తక్కువ ధనం దిమాగ్ మహిహే అనమాట ఉంటే సుఖం రాదు సుఖేచ్ఛని విడిచిపెడితే మీకు ఉన్నదంతా ఆనందమే కాబట్టి నెంబర్ వన్ ప్రిన్సిపుల్ ఏమిటి గివప్ సుఖేచ్చ రెండు సంసారము మిథ్య మీకు మిథ్య అనేది మీకు అనుభవానికి రావటంలో ఇబ్బంది ఉన్న నేను చాలా యుక్తులు చెప్పాను ఎన్నెన్నో ప్రాక్టికల్ టిప్స్ని నేను పోగేసి ఆ సంసారం మిథ్య అన్నది అది కొట్టిపోసినట్టుగా చెప్పాను ఇంకా చెప్తా కూడా కానీ సంసార మిథ్యాత్వ అనుభవానికి రావటానికి చాలా సునిశ్చితమైన పరిశీలన అనుభవము అవసరం పడతాయి సంసార మిథ్యాత్వ అనుభవానికి రాకపోయినా సంసార అనిత్యత్వ అనుభవానికి రావటంలో ఇబ్బంది ఏముందండి అనిత్యము అని సంసారము అనిత్యము సో శరీరంలో బలము అనిత్యము ఆరోగ్యము అనిత్యము జేబులో డబ్బులు అనిత్యము బంధువులు పుత్రులు మిత్రులు వీళ్ళందరి ప్రేమలు ఇవన్నీ అనిత్యములు బంధ బంధ బంధు బాంధవ్యములు ఉంటారు ఏదైనా పెళ్లి పత్రికలో కింద బంధుమిత్రుల అభినందనలతో అని వేస్తాడు ఈ బంధుమిత్రుల అభినందనమే నిత్యమా నిత్యమా కొన్ని నిత్యం కాదో అది అలాంటి పెట్టండి అనిత్యం అని తెలుస్తోంది కదా సంసార బంధాలు ఇలాగే ఉంటాయి అంటే ఈ పైన పెళ్లి పత్రికలు మార్చమని నా అభిప్రాయం కాదు యూ షుడ్ నాట్ టేక్ ఆల్ దట్ టు బిడియన్ ఏదో పెళ్లి పత్రిక అలా వేస్తారు బంధుమిత్ర పరివార కుటుంబ సమేతముగా అని కరెక్ట్గా నేను కరెక్ట్గా చెప్పాను బంధుమిత్ర సపరివార సకుటుంబ సమేతముగా అంటే తప్పు ఆ సాలన్నీ తప్పు బంధుమిత్ర పరివార కుటుంబ సమేతముగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి కృతార్థులను చేయ ప్రార్థన అని కాబట్టి అలా రాశారు కాబట్టి మీకు బంధువుల్ని మిత్రుల్ని పరివారాలని వెసుకు వెళ్తే వాళ్ళు వీధిలోకి పంపిస్తారు ఇంకే అలా రాస్తారండి అలా రాయాలి కాబట్టి రాస్తారు అలా ఎందుకు రాశారంటే మీ బంధువులు అందరూ వాళ్ళ కోరిక కాదు మేము ఆశీర్వదించినాను వెళ్ళి వెళ్ళు నీ ఆశీర్వదనం నువ్వేటెట్టుకోగలుగుతారు వాళ్ళు అవే అడగదు అలా ఎందుకు రాసినట్టు మరి అంటే అంతకుముందు పత్రికలో మోడల్ చూసి రాశారు గతానిగతికో లో ఎవరైనా పోయినప్పుడు ఏడుస్తారు ఎందుకని అంతకుముందు పోయినప్పుడు ఏం చేశారు అందరూ అందు గురించి గతానుగతికో లోకహా ఎంతో కొంత దుఃఖం ఉండదని నేను అన్న ఎవరికో ఉండి వాళ్ళకు ఉంటుంది పది మంది ఏడుస్తున్నారనుకోండి ఎవరికో ఇద్దరికో కొంత దుఃఖం కూడా ఉన్నమాట వాస్తవం కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఏడవాలి కాబోలని ఏడుస్తారు అప్పుడు పక్కనున్న పిల్లలు కూడా ఏడుస్తారు ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు కాంటే వాళ్ళు ఎవరు చెప్తారు ఎవో అమ్మ నాన్న ఏడుస్తున్నారని మేము ఏడుస్తున్నామంట సంసారంలో ఉంటుందండి అంటే నా అభిప్రాయం ఏమిటంటే సంసారంలో మీకు ఏది కనబడుతుందో అది సత్యమని మీరు అంత అమాయకంగా ఉండకూడదు కనపడేది సత్యం కాదు ఉన్నది సత్యం తప్ప కనబడేది సత్యం కాదు ఏ దృశ్యం ఎనీవే కాబట్టి మిథ్యాత్వ నిశ్చయం మాట ఎలాగున్నా అనిత్యత్వ నిశ్చయము బాగా గట్టిపరుచుకోవాలి ఖ్యాతనైతే ముఖ్యాత్మ నిశ్చయం కూడా చేయాలి అనిత్యత్వ నిశ్చయానికి కొంత వైరాగ్యం ఉంటే సరపడుతుంది మిథ్యాత్మ నిశ్చయానికి లోతైన వివేకము సునిశ్చితమైన బుద్ధి అనుభవము అవసరమవుతాయి ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం దేహము ఇంద్రియములు మనస్సు వీటి ఎడల నేను నాది అనేటువంటి అహంకార మమకారములను నాది అంటే మమకారం నేను అంటే అహంకారము ఇవి చాలా తప్పు వీటిని వదిలిపెట్టలేదండి మూడో ఉపాయం మీరు ఏ మేరకు దేహాభిమానాన్ని విడిచిపెడతారో ఆ మేరకు మీకు సంఘము డైల్యూట్ ఎందుకంటే మొత్తం సంఘం కూడా దేహాభిమానం నుంచే పుట్టుకొస్తుంది అది మూడవ పాయింట్ నేను ఇంతవరకు చెప్పినవన్నీ మీకు లిస్ట్ కింద చెప్తున్నా ఇక నాలుగవది చూడండి ఇక్కడ సంసారం ఉన్నది ఈ సంసారంతో పాటుగా ఈ సంసారానికి ఊర్ధ్వ మూలం దీనికి ప్రతిష్ట ఎవరు ఆ ఆశ్రయం ఎవరు దేవుడు ఇప్పుడు రూఫ్ ఉందండి ఆ రూఫ్ని నిలబెట్టినటువంటి ప్రతిష్ట ఎక్కడుంది ఆ గోడల అడుగునుంది తన వాటిని కీ స్టోన్ అంటారు కీ స్టోన్ అవి కనపడవు మీకు ఈ పిల్లర్స్ ఉంటాయి చూసారా అవి కనపడవు అవి ఎక్కడో ఉంటాయి అలాగే ఈ సంసారం మీకు ఉంటుంది చాలా ఆకర్షణీయంగా తడుక్కు తడుక్కును మెరుస్తూ కనపడుతూ ఉంటుంది దానికి అధిష్టానం ఈశ్వరుడు దాని కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి నేను ఈ సంసారమునకు చెందిన వాడనా లేక ఈశ్వరునకు చెందినవాడనా అది డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఇది నా ఇల్లు అది నా ఫ్లాటు వీడు నా కొడుకు వాడు నా ఆమె నా కూతురు వీడు నా బావమరిది వీళ్ళందరూ మా బంధువులు మా కులం అని మీరు గట్టిగా పెట్టు కూర్చున్నారనుకోండి అలాగే సంఘము ఇప్పుడు మీరు ఈ సంసారానికి చెందిన వాళ్ళ ఈశ్వరునికి చెందిన వాళ్ళ కాదండి అప్పుడప్పుడు తిరుపతి కూడా వెళ్ళి వస్తూ ఉన్నాం తిరుపతి వెళ్ళొస్తే మీరు ఈశ్వరునికి చెందిన వాళ్ళు అవుతారా సంసారానికి చెందిన వాళ్ళు అవుతారా తిరుపతికి ఒక విఐపీ లెటర్ పట్టుకుని వెళ్ళు దర్శనం చేసుకుని ఒకరికాయ కొట్టొచ్చారనుకోండి ఈశ్వరునికి చెందిన వారా సంసారానికి చెందిన వారా అలా ఉండుకో మరి ఎలా ఉండాలి సంసారంలో ఉన్నామే కానీ సంసారానికి చెందిన వాళ్ళము కాదు మనం సంసారంలో ఉండాలి సంసారం మనలో ఉండకూడదు పడవ నీటిలో ఉండాలి మీరు పడవలో ఉండకూడదు మనం సంసారంలో ఉన్నా ఈశ్వరులకు చెందినవాడము ఈశ్వరుడు నా అభిప్రాయం అధిష్టానం జగదధిష్టానమైన ఈశ్వరులకు చెందినవాడము ఈ సంసారానికి చెందిన కాదు ఇక్కడ మనం గెస్ట్లే కానీ ఎంతకాలం ఉంటారండి ఇక్కడ ఎంతకాలం ఉంటారు సీకే హైదరాబాద్ భాగ్యనగరంలో ఎంతకాలం ఉంటారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పోనీ అరవై ఏళ్ళు పోనీ డెబ్భై ఏళ్ళు ఉన్నారు పోనీ తొంభై ఏళ్ళు ఉన్నారు తర్వాత ఏమవుతుంది వెళ్ళిపోతారు మీరు గెస్టులు షార్ట్ టర్మ్ గెస్టులు లాంగ్ టర్మ్ గెస్టులు అంటే కొంతమంది కొంత తక్కువ కాలం గెస్ట్లుగా ఉండి వెళ్ళిపోతారు కొంతమంది చిరకాలం గెస్ట్లుగా ఉండి తోసేసీదాకా వెళ్ళరు తోసిన తర్వాత వెళ్తారు మొత్తం మీద అందరూ గెస్ట్లే గెస్ట్లే ఎవడు గెస్ట్ కానివాడు ఎవడూ లేడు ఇక్కడ అంచేత మనం ఇక్కడ చెందిన వాళ్ళము కాము ఈశ్వరునకు చెందిన వాళ్ళము అది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ జీవితమునకు లక్ష్యమేమి ఫినిష్ చేసేస్తున్నా జీవితానికి లక్ష్యమేమి ఆత్మజ్ఞానము డబ్బు కాదు భోగాలు కాదు స్వర్గము కాదు అదే కదా చెప్పాను పుత్ర విత్త లోక ఏషణలను త్యాగము చేయవలెను కాబట్టి జీవిత లక్ష్యము భోగము కాదు ధనము కాదు పేరు ప్రఖ్యాతులు కావు స్వర్గాది లోకములు కావు మరి జీవిత లక్ష్యం ఏంటి ఆత్మజ్ఞానము దానివల్ల మీకు అసంగత ఏర్పడుతుంది తర్వాత కర్తవ్య కర్మలనన్నిటినీ నిష్కామముగా ఆచరించుట కోరిక లేకుండగా కర్మానుష్ఠానము చేయుట నిష్కామ కర్మయోగము అంట అది అది అభ్యసిస్తుంటే మీకు బలపడుతుంది ఇంకొక అంశం కూడా గలదు అది మళ్ళీ క్లాసులో చెప్పి శ్లోకాన్ని మళ్ళీ క్లాసులో ఫినిష్ చేస్తాను ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమహారాయ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశ్శాంతి